బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కి అందరికీ ప్రేసలు ఉండండి దేవుని నామానికి మహిమ కలుగుని కాక ఈ ఆరాధనలు కూడిచిన మేము అందరికీ శుభాభివాదనలు వేస్తున్నాము మేము అందరికీ సమాగమన్ కలువు కాక దినమంతే దేవుడు తన కృపలో మనందరినీ బద్రపరిచి సాయంకాలం సమయం ఇచ్చి తనని ఆరాధించటకు సూచించటకు తన వాక్యం విన్నటకు ఇచ్చిన సమయం దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను అది స్టార్టింగ్ ప్రయత్నం ఉన్న మేము నీటిని ఆరంభిస్తాము ప్రార్థన చేసుకున్నాం స్తోత్రం దేవా పశుధాంత తండ్రి అయానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా దేవాది దివానికి కృతజ్ఞత ఆశుతి స్తో వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా తండ్రి దేవా తండ్రి ప్రభా మరినైనా మంచి సమయం మాకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా అయా దివా ప్రతిదిన మనం కాచి కాపాడుతుంది దినంతే కృప తండి నీ కృపలో బదలపరిచి ఒక సాయంకాల సమయంలో మనం ప్రభా మాకు ఇచ్చిన యొక్క బట్టి ప్రభా నీకే వందనాలు కృతజ్ఞత ఆసు చల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా అయా ప్రభ వచ్చిన వారిని ఆశీర్వదించండి దేవా ప్రభా మరి రాణిని వారి కృపభ వచ్చేలాగిన ప్రభ మీ కృప సహాయం దయచండి ప్రతి ఆటంకంలో తొలగించి వారు వచ్చేటకు నీ కృపా సహాయం అనుగ్రించమని వేడికొనించినాను తల్లి ప్రభ దేవా తండ్రి మీ పాదాలకి వందనాలు చల్లిస్తున్నాను ప్రభాతం అయా దేవాది దేవా వాక్యం ద్వారా మాతో దివా మరి పాఠ ద్వారా మీరే మాయిం పొందని ప్రభాతం దివా మరినైనా నా దివా సుతిఘనత మాయ మా ప్రభాములు మీకే కలుగులుగాక దేవా ఐజు ప్రభాతం నీకు స్తోత్రాలు స్తోత్రాలు చల్లిస్తున్నాను ప్రభాతండి దివా మేమేమిచ్చిన ప్రభావం తండ్రి అయ్యా మీ రుణం మేము తీర్చలేని ప్రభాతండి అయా మేమేమిచ్చిన ప్రాణం ఇచ్చిన తక్కువ ప్రభాతం అయా దేవాని పాదాలకే బంధనాలు చెల్లించుకున్నాం తండ్రి ప్రభా అయా వాక్యంధారణతో మాట్లాడి బలపరిచిన దేవా అయానికి స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా ఎవరెవరు ఇక్కడికి సేవకి వెళ్ళినారో ప్రభా ఆ సేవలో మీరు తోడలేని ప్రభాతండి అక్కడ మీ అద్భుత కార్యములను ఆశ్చర్య కార్యములను జరిగించిన ప్రభాతండి ఎవరెవరు తండ్రి రాలేక ఏ నడిపించమని వేరుకొచ్చినాను తండ్రి ప్రభానికే బంధనాలు చెల్లిస్తున్నాం తండ్రి శివాధిపతినికే స్తోత్రాలు చలి ప్రభాతని అయా ప్రభా మరి నాయన ప్రభా యొక్క ఆరాధంతట్లో ప్రభాతం మీ యొక్క ఆత్మీయ నడిపి దయచేసి అని ప్రభాతని మీ సమస్త సమయం కూడా మీ పాదాలకి మేము అప్ప చెప్పుకుంటున్నాం తల్లి ప్రభాతండి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ అక్క మీరు పాట పాడినక్క ఓకే సిస్టర్ ప్రభును మహిమ పరుస్తూ ఒక పాట పాడుకుందాము మహామహిమతో నిండినా కృపా సత్య సంపూర్ణోడా ఇస్రాయిలు స్తోత్రములపై ఆసీనోడ ఏసయ్యా మహామహిమతో నిండినా సత్య సంపూర్ణోడా ఇస్రాయిలు స్తోత్రములపై సీనుడా ఏసయ్యా నాసు తులసింహాసనం నీ కోసమే ఏసయ్యా మహిమను విడచి భూమిపైకి దిగి వచ్చి కరుణతో నను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతూ నిం పితివి మహిమను విడచి భువిపైకి దిగి వచ్చి చీకటిని తొలగించి వెలుగుతో నిం పితివి సదయుడవై నా పాదములు తొట్టిల్లని స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు సదయుడవై నా పాదములు తిల్లనివ్వక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు మహామహిమతో నిండినా కృపా సత్య సంపూర్ణుడా ఇస్రాయలో స్తోత్రములపై ఆసీనుడ ఏసయ్యా కరములు చాచి జలరాసలలో నుండి నను లేవనే తితివి క్షేమమును దయచేసి నను వెంబడించి అనుదినము కాచితివి కర్ములు చాచి జలరాసులలో నుండి నన్ను లేవనే క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినము కాచితివి అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావో నిర్మలుడా బాహువు చాపి దీవించు ప్రేమను చూపి ఆదరించినావో నిర్మలుడా బాహువు చాపి దీవించువాడవు మహామహిమతో నిండినా కృపా సత్య సంపూనా పదివేలలో నా గుర్తించదగిన ందరుడవు నీవు అపరంజీ పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవు పదివేల లోన గుర్తించదగిన సుందరుడవు నీవు అపరంజీ పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవు ఉన్నతుడ సర్వోన్నతుడ ఆరాధించదను రక్షకుడా మహోన్నతుడ విను ఆరాధించదను ఉన్నతుడా సర్వోన్నతుడా ఆరాధించదను రక్షకుడా మహోన్నతుడ విను ఆరాధించదను హిమతో నిందినా కృపా సత్య సంపూర్ణోడా ఇస్రాలు స్తోత్రములబై ఆసీనుడా ఎసయా మహామహిమతో నిందినా కృపా సత్య సంపూర్ణోడా స్తోత్రములపై ఆసీనుడా నాస్తులసింహాసనం నీకోసమే ఎహామహిమతో నిందినా సత్య సంపూర్ణుడా అందరికీ ప్రేజ్ లో నుండి మీకు వచ్చిన ప్రార్థన చేసుకుని మనకు వచ్చిన వాక్యం చూసుకున్నాము స్తోత్రం ప్రభా పరిశుద్ధాత్మక దేవ అయానికి వందనాలు చెల్లిస్తున్నామయా దేవా ప్రభా మరి నైనా మేము వాక్యం ధ్యానిస్తున్నగా తని వాక్యం పంచుకునిగా తని బాబా మీ యొక్క ఆత్మను అనుగ్రహించి మీ యొక్క ఆత్మ్యాన్ని అర్పింపి మాకు అయా మీ ఆత్మ వల్లనే తన సమస్త మాకు బయలుపరచుంది తండ్రి మాకు తోడు నేను ప్రభాతండి అయా దేవాది దేవ ప్రభా ఈ ఆరాధనట్ల మీరే మీరు తోడుని నడిపించమని వేరుకు వచ్చినాను తండ్రి మరి మాట్లాడు మీరే ప్రభాతం మేము కాదు దేవాప్రభ అయా మా సునీతిని మేము తీసివేసిస్తున్నాం ప్రభాతం అయా ప్రభా ఇంక వందనాలు చెల్లిస్తున్నాం తల్లి దేవాది దేవా ప్రభాతాన్ని ఆత్మానుసారమైన నడిపింపు దయచమని ఏసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి కొలిసీ కొలిసీలోకి రాసిన పత్రిక రెండవ అధ్యాయం పన్నెండో వచ్చిన చూసుకుంటే దేవుడి కూడా మనకి ఏమని మాట్లాడుతుందంటే చూడండి రాయించినాడు మీరు బాప్తీసం అందు కూడా పాప పాతి పెట్టినబడ వారైతే నుండి లేపిన దీవుని ప్రభావం మందు విశ్వసించట ద్వారా ఆయనతో కూడా లేచి తిరి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏమని కదా మీరు బాప్తీసము మీరు బాప్తీసము బాపీసందు ఆయనతో కూడా పాతి ఆయన మృతిలో నుండి లేపిన దేవుని ప్రభావం అంతా విశ్వసించట ద్వారా ఆయనతో కూడా లేపబడి తిరిగి అంటున్నాడు లేచి తిరిగి అంటున్నాడు కాబట్టి ఎవరైతే మారుమలుసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొంది ఆయన ఎందుకు వారు దేవునితో పాటు తిరిగి లేచిన వారు దేవుడు అదో తిరిగి దేవుడితో లేచినవారంట కాబట్టి దేవుడు ఏమంటున్నాడు మనము కొలసేలు ఒకటి పదమూడులో చూసుకుంటే ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులను చేశాను కుమారుని అందు మనకు విమోచనము పాప క్షమాపణ కలుగుచున్నది అని మనకు వాక్యము చెప్తున్నది కాబట్టి ఎవరైతే మనము క్రీస్తున్నది విశ్వాసం వారమే ఉన్నామో వారందరంట దేవుని రాజ దేవుని రాజ వారసులుగా చేపడ్డవారంట కాబట్టి ప్రేమంటున్నాడు దేవుడు ఆయన మనందరినంట అంధకార సంబంధమైన అధికారముల్లో నిండి విడుదల చేసినట్ట దేవుడు మనందరినీ కాబట్టి తను ప్రేమించిన కుమారిని యొక్క రాజ్య నివాసులుగా చేసినట్టబట్టి దేవుడు మనని అయితే ఆ కుమారుని ఎందు మనకి పాపక్షమాపన కలుగుచున్నది అంటున్నాడు దేవుడు కాబట్టి ఆయన ఏమంటున్నాడు ఆ మనమంట మనం ఒకప్పుడు కదా దేవుని ఉగ్రతకి మనము పాత్రలమే ఉన్న వారిమే ఉంటే ఒకప్పుడు చూస్తే మనము ఎవర్సీలకు రాచన పత్రిక మీ చూస్తే రెండవ పత్రికలో మీరు అంట మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారి ఉండగా మనము మనం అందరం అంట దైవోగ్రతకు పాత్రలమై ఉంటేమంట ఒకప్పుడు మనమంట ప్రభుని మనము మనము నమ్మకము దైవోగ్రతకు పాత్రలమై ఉంటేమంట కాబట్టి దేవుడు ఏమంటాడు ఇక్కడ మీరు అయితే మనం అంధకారమైన సంబంధమైన వాటిలో మనము ఉంటుంది కాబట్టి ఆయన అంటున్నాడు ఏంటంటే కదా దైవోప్రతికు పాత్రలోనే ఉంటాం ఒకప్పుడు ఆయనంట దేవుడు ఏమంటున్నాడు ఆయన ఎంతో కరుణా సంపన్నుడై ఉండి ప్రేమ చేత మనల్ని అంట కూడా బ్రతికించను అంట కాబట్టి దేవుడు ఏమంటున్నాడు కదా ఇందాక మనం చూస్తే మనమంట ఇట్లా దేవుడు మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయన మనతో కూడా కదా ఆయన తనతో కూడా మనల్ని అంట జీవింప చేశాను అంటున్నాడు మన అపరాధములంటే క్షమించి ఆయనతో కూడా మనని అందరినంట దేవుడు జీవింపజేశాను అని చెప్తున్నది దేవుని వాక్యం కదా ఎప్పుడైతే మీరు బాత్వీసందు ఆయనతో కూడా పాతి ఆయన మృతులలో నుండి మేము నుండి లేపిన దేవుని ప్రభావం విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచి కాబట్టి లేచిన కదా ఏమేమంటే జీవించ ఉన్నారు దేవుని జీవించి వారే ఉన్నారు లేచిన వారంతా అలా ఎవరైతే పాతి పెట్టబడి కదా వాపిస్తం ద్వారా లేచిన ఉన్నారో వాళ్ళంతా లేపబడిన వారే ఉండాలంట అంటే వారి జీవం కలిగిన వారే ఉన్నారు కాబట్టి దేవుడు ఒకప్పుడు అంత మనమంతా మన అపరాధముల చేత చచ్చిన పాపంతో చచ్చిన వారే ఉండగానంట దైవగ్రతకు పాత్రమే ఉన్నప్పుడు అంట దేవుడు ఎంతగానో తన తన సంపూర్ణ ఏంటి అంట క్రహిస్తుందంట మనని అంట భర్తికి చేసిందని దేవుడు కాబట్టి ఇక్కడ మనం ఇంకొక గొలిసి అదే మనం కోరింత వాక్యం రెండవ కోరింత ఐదు పదిహేడులో చూస్తే కూడా దేవుడు ఏమంటున్నంటే కాగా ఎవడైనా క్రీసు నందుడాలనంట వాడు నూతన సృష్టి పాతవి గతించిన ఇదిగో కృతమాయను అంటున్నాడు కదా మన ప్రభువు అయితే ఆ సమస్తమునంట దేవుని వలనైనవి ఆయన మనలను క్రీసు దారాధనతో సమాధాన పరుచుకొని ఆ సమాధాన పరచు పరిచర్యనంట మనకు అనుగ్రహించాను అని చెప్తున్నాడు దేవుడు అదేమనగా దేవుడంట మరి అపరాధములను వారి మీద మోపక మరి అపరాధములను వారి మీద మోపక క్రీస్తులను లోకమును తనతో సమాధాన పరుచుకునేను చూడండి అయితే క్రీస్తుతో అంట లోకముంట దేవుని ఉగ్రతకు ఏమై పాతులే ఉండగా పాపంతో చచ్చిన వారే ఉండక కదా అప్పుడు దేవుడు తన కుమారుని అందంట లోకం తన కుమారుని చూడండి క్రీస్తు ద్వారా తన తనతో సమాధాన పరుచుకొని తన కుమార్యని సమాధాన పరుచుకొని క్రీస్తుతో సమాధాన పరుచుకొని దేవుడు ఏం చేసినట్ట సమాధాన పరచు పరిచయను మనకు అనుగ్రహించానంట కాబట్టి ఆ పరిచయను మనకు దేవుడు అనుగ్రహించినాడు కాబట్టి అదేమనగా దేవుడు అంటున్నాడు కదా లో వారి అపరాధములు వారి మీద మోపక అంటే ఎవరైతే దైవోగ్రత పాత్ర ఉన్నారో లోకంలో వారందరి మీద యొక్క అపరాధమును మోపక దేవుడు ఏం ఏం చేసినట్ట క్రీస్తునందు లోకం అంట తనతో సమాధాన పరుచుకున్నాడట దేవుడు కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు తన సమాధాన పరుచుకున్నాడు మన అందరినీ కదా ఎవరైతే ఆయన విశ్వాసం ఆయన చెంతకొస్తు వారందరినీ కదా తల్లితో సమాధాన పరుచుకునే దేవుడు మనను బ్రతికింపజేసిడు మనకి జీవం వచ్చి మనం జీవింపజేస్తుడు కాబట్టి మనము జీవించ వారమే వారమేగా ఉన్నాముగా ఉన్నాం ఎలాగనగా అందరి కొరకు ఆయన మృతి పొందేనంటాం కదా దేవుడు అందరి కొరకు మృతి పొంది మనకి ఏం చేసినాడు దేవుడు ఒక క్షమాపణ మనకి ఇస్తున్నాడు అందరికొరకు మృతి పొంది దేవుడు ఆ అపరాధములు అన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మనందరినీ జీవింపజేసిండట దేవుడు మనని దేవుడితో కదా ఏసు ప్రభు నందు మనని ఆయనను ఆయన విశ్వాసం ఉంచిన వారందరినీ ఆయన జీవింపజేస్తున్నాడంట అయితే చూడండి ఆ ఇంకేమంటుంది కదా మరి జీవింపజేసిన జీవింపజేసి కాబట్టి జీవించిన మనం ఇప్పుడు ఏమై ఉండాలి ఏం చేయాలి మనము అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు చూడండి కాబట్టి దేవుడు మనకు అంట సమాధాన వాక్యమును అప్పగించను కాబట్టి మనం మనము క్రీస్తుకు ఆ ఏమే క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పరుడని చెప్పేవారు చెప్పేవారుగా ఉండాలి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాం కాబట్టి చూడండి కదా జీవించే ఉన్న మనము కదా క్రీస్తుతో లేకపోయిన వారమే ఉన్న మనం కదా ఏమే ఉండాలంట దేవునికి దేవుని దేవుడు మనకు సమాధాన వాక్యం అప్పగించను కాబట్టి ఎవరైతే మారు మలుచి పొంది పాపక్ష మార్గని వాపించం పొంది దేవుని విశ్వాసం ఉంచి ఆయన యొక్క మాటలకు వాక్యానికి లోబోయి నడుస్తున్నాడు దేవుని అది ప్రేమ నేర్చి ఆయన వాక్యం నేర్చిన వారు కదా ఆయన ఆయన యొక్క ఏంటి ఉన్న వారికి దేవుడు తన వాక్యాన్ని దేవుడు అప్పగించినప్పుడు ఏమంటే సమాధాన వాక్యం అప్పగించానంట అలాంటి వారికి కాబట్టి మనము క్రీస్తు కంట ఏమే ఉండాలంట రాయబారులమే ఉండాలి దేవుతో సమాధాన పడిన చెప్పువారుగా ఉండాలి కాబట్టి దేవుడు మనతో చెప్తున్నది ఏమంటే కదా అయితే చూడండి మనము దేవునితో సమాధాన పరిచవారమే ఉండి మనము జీవించ వారిక మీదట తమ తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాణి కొరకే జీవించాలి అని దేవుడు చెప్తున్నాడు మనం కదా ఆయన మన చనిపోయి తిరిగి లేచి దేవుడు కదా ఆయన ఎందుకు విశ్వాసం వచ్చి బాపస్ పొందిన వారందరి కూడా దీ జీవింపజేస్తారు దేవుడు కదా ఆయన మనని కదా అయితే కాబట్టి మనం ఇంకా మనం ఏం చేయాలంట మనము కదా జీవించి వారిక మీదటంట తమ కొరకు కదా తమ తమ నిమిత్తం వృద్ధి తిరిగి లేచిన వాని కొరకే జీవించాలని దేవుడు మాట్లాడతాడు చాలా మంది కదా వారి కొరకే వారే జీవిస్తూ లోకంలో ప్రతి కొరకు జీవిస్తారు జీవిస్తూ ఉంటారు దేవుని కొరకు జీవించడానికి ఇష్టపడరు కదా దేవుని కొరకు జీవిస్తే అసలు మన మీద మనకి అధికారమే లేదు సమస్త అధికారం కదా మన మన దేవునికి ఉంది మన మీద మన శరీరం మీద కానీ మన మీద మనకు అధికారమే లేదు అసలు ఎందుకంటే మనను ఆయనే రక్తం పెట్టి కొన్నాడు ఆయన మన కొరకు రక్తం చెందించి కదా ఆయన చనిపోయితే కి మనకు జీవం ఇచ్చినాడు దేవుడు కాబట్టి కదా మనకి మన మీద అధికారం లేనప్పుడు ఎందుకు లోకానుసారంగా వ్యర్థమైన వాటి కొరకు జీవించాలి దేవుని పరిచయ కొరకు దేవుని కొరకు ఆయన ఆయన యొక్క పని చేయటానికి కదా మనము ఆయన వాక్యము ఆయనను దేవుని యొక్క వాక్యంతో ఇతరులను సమాధాన పరిచేవారుగా మనము జీవించాలి కదా ఇంకేంటి దేవునికి రాయబారుగా మనం జీవించాలి అప్పుడే కదా మనము జీవించేవారుగా ఉంటాము కదా దేవుడు ఇక్కడ ఏమంటుందంటే చూడండి కాగా ఎవడైనా నువ్వు తీసుకున్నందుడలా వాడు నూతన సృష్టి వాతవి గతించను ఇదిగో క్రొత్త వాయునని ప్రభు అంటున్నాడు కదా అంటే చూడండి ఏది గతించిది ఏది కొత్తవైనా మనలో చూడండి కదా ఒకప్పుడు మనము కదా మనము పశు మనము దేవుని యొక్క ముందు మనము బాప్తిసం పొందక ముందు మనము చచ్చిన వారుగా ఉన్నాము కదా శరీర సంబంధిగా భక్తికరంగా మనము జీవించడం కానీ ఎప్పుడైతే మనము కొత్తగా మార్చబడ్డమో అప్పుడు మనము ఆత్మ సమధులుగా అయినము అని చెప్తున్నాం దేవుడు కదా అయితే ఆత్మ సముధులుగా మార్చబడ్డమనమాట నూతన సృష్టి అంటే ఆత్మ సంబంధమైన ఆత్మగా మార్చబడ్డవారు అంటే చూడండి ఆత్మ సంబంధమైన వారికి ఈ లోకంతో ఏం పని ఉంటాయని చెప్పండి శరీరంతో ఈ ప్రకృతికరంగా జీవించడానికి వారికి ఏ అధికారం ఉండదు ఎందుకంటే ఆత్మ సంబంధమైన వ్యక్తి ఎట్లుంటాడంటే కదా ఆత్మానుసారంగానే జీవిస్తాడు ఆత్మానుసారంగా జీవిస్తాడని ఏడు చెప్తున్నాడు అయితే చూడండి మన యోహాను స్వార్థ మూడో అధ్యాయంలో చూసుకుంటే ఒకడంట కొత్తగా జన్మించితేనే కానీ దేవిని రాజ్యంలోనంట దేవిని రాజ్యంని చూడడంట అని నిశ్చయంగా చెబుతున్నాడు అంటున్నాడు ప్రభు కనుక ఒకడు నీటి మూలంగా ఒకడు ఆత్మ మూలంగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపడని అని దేవుడు నిత్యంగా చెబుతున్నాడు అన్నాడు మన ప్రభు అంటే చూడండి కాబట్టి మన ప్రభువు అంటున్నాడు కదా ఆత్మమూలంగా జన్మించినది ఆత్మయే ఉన్నదంట కాబట్టి కొత్తగా జన్మించిన వాడు ఎట్లున్నాడంట కదా ఆత్మయే ఉన్నాడు కదా ఆత్మలో నూతనంగా జన్మించినాడంట మనము కదా ఆత్మలో నూతనంగా జన్మించిన వాడు ఎట్లున్నాడంట కదా కదా అయితే దేవుడు అంటున్నాడు దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరా దేవుని ఆరాధించే వాళ్ళు కూడా ఎట్లారంట వారు ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించాలంట కాబట్టి కదా మనము క్రొత్తగా మనకు మనం మారినప్పుడు మన జీవితం కూడా క్రొత్తగా ఆత్మ సంబంధమైనగా మారాలి మన జీవితం ఇక శరీరానుసారమైన జీవితం కానీ ప్రకృతికరంగా మనము ఉండద్దని చెప్తున్నాడు దేవుడు కనుక ఇక్కడ ఇంకేం దేవుడు కదా చూడండి మనమంట వీరు అంట ఆత్మ సంబంధమైన వారైతే వీరు కదా మీరు క్రీసుతో కూడా అయితే ఇక్కడ కొలసి మూడులో దేవుడు ఏమంటున్నంటే మీరు క్రీస్తుతో కూడా లేకపోయిన వారైతే పైన వాటినే పైనున్న పైనున్న వాటినే వెతుకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు కాబట్టి పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకునగా ఏలి అనగా మీరు మృతి పొందితేరి కాబట్టి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని అందు దాచబడి ఉన్నది మనకు జీవమే ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు వీరును ఆయనతో కూడా మహిమ ఎందు ప్రత్యక్షపరచకూడదు అని అంటున్నాడు వీరు ఇప్పుడు మనం ప్రత్యక్షపరచబడతాం దీవుని దేవునిలో మహిమతో కదా ఆయన పనిలో ఉన్నప్పుడే కదా పైవాటి ఎందుకు అంటే దేవుని మనసు పెట్టినప్పుడే క్రీస్తునందు మనసు పెట్టినప్పుడు క్రీస్తునందు మనం జీవించినప్పుడే కదా మనము ఆయన వచ్చినప్పుడు మనం ప్రత్యక్షపరచబడుతాము ఆయన మహిమ లేకపోతే క్రీసుని నమ్ముకునే విశ్వాసం కలిగి కూడా మనం ఇంకా శరీరానుసారంగా జీవిస్తే ఉంటే కదా ఏమవుతుంది శరీరానుసారంగా జీవిస్తే ఆ పరిస్థితి ఎట్లుంటుందంటే చూడండి ఇక్కడ దేవుడు అనుకోండి ఆత్మని బట్టి విత్తువా విత్తువాడంట ఆత్మ నుండి నిత్య పంట పోచడంట శరీరంని బట్టి విత్తువాడు శరీరం అనే పంటనే అది మనకు ఏమి ఉపయోగము అది వ్యర్థం కదా శరీరానుసారమైన జీవితము కాబట్టి నూతన దృష్టిగా మార్చబడిన వాడు వాడు ఇంకా వాడికి వాని మీద అధికారం లేదు నూతన దృష్టి అంటే ఇంకా సమస్తము నూతనం చేయబడ్డది కాబట్టి సమస్తము దేవుని యొక్క రాజ్యము ఆత్మసంబంధమైనది కాబట్టి మనము జీవించ వారంగా దేవుడు మనని అని జీవింపజేస్తున్నాడు దేవుడు మనని కాబట్టి మనమంట కదా దేవుని అందున్న మనం విశ్వాసం కలిగిన మనము దేవుని యొక్క పని చేస్తూ ఆయన యొక్క దేవుని ఆత్మసంధమ సంబంధమైన రాజ్యని మనం ఏం చేయాలంట కదా దాని కొరకే మనము పని చేయాలి కదా అందుకే దేవుడు మొదట నీతిని రాజ్యముని వెతుడు అని ప్రభు మనకి చెప్పిను కాబట్టి చూడండి ఇక్కడ ఇంకోటి ఏమంటున్నారు దేవుడు ఆయనంట ఆ అదృష్ట దేవుని సరిపోయి సర్వ సృష్టి ఆది సమ్మూతుడై ఉన్నాడు దేవుడు కాబట్టి ఆయన ఆది సమ్మూతుడై ఉన్నాడు కాబట్టి ఏమంటున్నాడు దేవుడు ఆ ఆయనకి దేవుడు సర్వ సృష్టికి మూలాకారకుడై ఉన్నాడు సమస్తం ఆయన వల్లనే కలిగింది సమస్తము ఆయన వల్లనే కలిగింది కాబట్టి ఆయన రాజ్యము ఆత్మ సంబంధమైనది దేవుడు మనకు మనం చూసుకుంటా నా యొక్క రాజ్యం ఏ సంబంధమైనది కాదన్నాడు దేవుడు ఆత్మ సంబంధం అనేది అనుకోండి సృష్టిగా మార్చబడిన వాడు కదా ఆత్మ సంబంధి కానీ కానీ శరీర సంబంధి కాదు శరీర సంబంధిగా ఇంకా ఉండద్దు అంటున్నాడు దేవుడు చిన్నగా ఇక్కడ మనకి ఏమని చెప్తుంటే దేవుడు అదే మనగా వారి అపరాధములను వారి మీద మోపక తెలుస్తున్నందు లోకమును లోకము లోకమును తనతో సమాధాన పరుచుకోలేను అని చెప్తున్నాడు కాబట్టి కదా అందరికీ దేవుడు రక్షణ ఇస్తున్నాడు ఈ భూమి ప్రతి ఒక్కరిని రక్షించడానికి రక్షణ ఇవ్వడానికి ఆయన ఇది లోకంలోకి వచ్చి అనుభూతి పొంది తిరిగి లేచిన దేవుడు కేసు ప్రభు అంటారు ఆయన దేవుడు మనకి అంటారు కానీ దేవుడు అందరికీ రక్షణ ఇవ్వడానికి కదా ఈ భూమి మీదకి కదా అందరినీ ప్రేమిస్తున్నాడు ఆయన ఆయన ఎవ్వని కాదనుకోవట్లేదు కదా కదా ఆయనను మనుషులు కాదనుకుంటున్నారు కానీ దేవుడు అందరినీ కావాలనుకునే కదా ఆయన భూమి మీదకి వచ్చి కాబట్టి ఆయన కదా వారి పాపములంట వారి మీద మూపకానంట దేవుడు తన మీద తన కుమారు మీద వేసుకున్నాడంట కాబట్టి మనం ఎట్లుండాలి దేవునికి మనం రాయబారులుగా ఉండాలి అంటున్నాడు దేవుడు కదా ఆయన మనం జీవింపజేసినాడు కదా ఆయన ఎందున్న మనమంట ఆయన కొడుకంట రాయబారులుగా ఉండాలి ఆయన ఆయన కంట లోకంతో ఆయన ఆయన కంటే ఏమి ఎలా ఉండాలంటే కదా ఆ ఈ లోకస్తులను దేవునితో మనమంట ఆయన కొరకు సమాధాన ఉండాలి అంటే మనము వారికి వాక్యం చెప్పి దేవునితో సమాధాన పరిచవారుగా ఉండాలి ఎందుకంటే ఆ ఇక్కడ ఇంకా మనం చూసుకుంటే కోరింతి ఐదు పదిహేళ్ళలో మనమంట అనేకుల కంట దేవుని ఐశ్వర్యంను కలిగించు వారముగా ఉండాలి అనుకోవాలి దేవుని ఐశ్వర్యం దేవుని ఐశ్వర్యం అంటే ఏంటి దేవుని ఐశ్వర్యం అంటే దేవుని వాక్యమే దేవుని జ్ఞానమే కదా అయితే మనమంట అనేకలకు దేవుని ఆవిష్ము కలిగించే వారంగా ఉండాలి కాబట్టి మనమంట ఆ మనము సత్యవాక్యము వలన అంట దేవుని బలము వలన కుడి ఎడ కుడి ఎడమల నీతి ఆయుధములను కలిగి దేవుని పరిచ దేవుని పరిచారుకులమై ఉండాలి అంటాడు కుడి ఎడమల మనము నీతి నీతి ఆయుధములు కలిగి దేవుని పరిచారుకులముగా ఉండాలి ఎందుకంటే దేవుడు మనని కదా అంధకారమైన సంబంధమైన దాని నుంచి మనల్ని వినిపించి తన పాపం జీవితం నుంచి మనం విడిపించే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఆయన మనం క్షమించి మనని తన కుమారిని అందుకు క్రీస్తుతో ద్వారా మనల్ని జీవింపచేసిన దేవుడు కాబట్టి దేవుడు కదా జీవించడాకను దేవుని కొరకే జీవించాలి కానీ తన సొంత సొంత పని కొరకే కానీ కానీ బాబా తన కొరకి కానీ జీవించకూడదు అంటే చూడండి కదా అలా నువ్వు అలా సొంత వాటి కొరకు శరీరాసారంగా జీవిస్తే శరీర పంట కోసరు శరీర పంట ఏంటి అది కదా శరీరానుసారమైనది అది ఏంటి అది నరకానికి దారి తీస్తుంది కానీ కదా జీవానికి దారి తీసినది కాదు మనకి దేవుడు నిత్య జీవం అనుగ్రహించాడు కాబట్టి ఆయన పనిలో ఆయనకి మనము రాయబారులుగా అయి చూడండి ఆయన మనకి మీ మీరు మారు మనసు పొంది వాప్తిసం పొంది పరిశుద్ధాత్మను పొంది ఆత్మ సంబంధమైన వారైతే మీరు పైవారు మీరు పైవారు కానీ క్రీస్తు క్రీస్తుకు రాయ క్రీస్తుకు రాయబారులై దేవునితో సమాధానం చెప్పువారుగా ఉండాలి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు మనకు సమాధాన వాక్యము అప్పగించినాడు కాబట్టి అదా వృత్తిగా లేదాగా మనం వృద్ధాగా మనం ఉండకూడదు అని చెప్తున్నాడు ఇప్పుడు చాలా మంది సమయం అంతా వృధా చేసుకుంటున్నాడు అని ఆ మనం చూడండి ఎక్కడ చూసినా రజబిజ జీవితాలు పరిగెత్తే జీవితాలు దేవునికి సమయం ఇవ్వకుండా ఉండే పరిస్థితులు కనపడుతున్నాయి ఎక్కడ చూసినా అలా ఉండిపో అలా ఉంటున్నాయి జీవితాలు ఏం చేస్తున్నారు ఏమో కానీ మనము కానీ దేవుడు మనకు అప్పగించిన యొక్క పనిని అంట మనం అంటే బాధ్యతగా మనము చేయాలి కదా ఎందుకంటే మనము ఆత్మ సంబంధం అయిన వారము ఎప్పుడైతే నువ్వు దేవుని ఎందుకు విశ్వాసం వచ్చి నువ్వు మారుముకుంది బాపిస్తుంది ఆయన కొరకైతే నువ్వు జీవించ ఆయన నిన్ను జీవింప చేసిన దేవుని కొరకు నువ్వు జీవించాలని అనుకుంటున్నావో అప్పుడంత దేవుని పని మనము చేయాలంట అని దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు ఎంత ప్రేమా సరి ఎంత కర్ణ సంపూర్ణయ్యి ఉండి ఆ పాపం ఇక మనుషుల పాపమంతా ఆ మనుషుల మీద వేయకుండా తన కుమారుని మీద వేసుకొని కదా మనల్ని విడిపించిన గొప్ప దేవుడు ఆయనే ప్రేమ ఎంతో అమోఘము దేవుని ప్రేమ ఎంతో శ్రేష్టమైనది కదా దేవుని అంత ప్రేమ మనని ఎవ్వరి లోకంలో ప్రేమించేవారు లేరు తన ఎవ్వరు కూడా మనని ఆ దేవుని అంత ప్రేమ ప్రేమించారు దేవునిలాగా మన కొరకు ప్రాణం ఎవరు లేరు ఈ లోకంలో ఏసులోప ఒక్కడే ప్రాణం పెట్టిడు ప్రతి కొరకు తన దేవుని ప్రేమను తెలుసుకొని ఆయన చెంతకు వస్తే మన వారి చెంతకు ఆయన కదా అని దేవుడు మాట్లాడుతున్నాడు కానీ అది మనము అయితే ఇంకా మనం ఒక చిన్న వాక్యం చూసుకుందాము అయితే చూడండి మనమంటే చూడండి ఇక్కడ మనము దిశలోనికి ఒకటిలో చూసుకుంటే మన సువార్త ఎక్కున్నారంట ఐదవ వచ్చరంలో చూడండి మా సువార్త మాటలతో మాత్రము కాక శక్తితోనూ పశుధాత్మతోనూ పరిపూర్ణ నిశ్చయంతో మీ వద్దకు వచ్చిన్నది అని తంగతి మాకు తెలియను అని మన సువార్థ కూడా అట్లా కదా మీ నిమిత్తము మేము మీరెలా ఎట్టి వారమే ఉంటేమో అని ఇక్కడ దేవుడు మనకి ఏం మాట్లాడుతున్నట్టే చూడండి మనం అంటాం మన స్వార్థ కూడా కదా మా మాటలతో మాత్రము కాక మన కూడా మాటలతో కాక దేవులతో దేవుని శక్తితో కూడి ఉండాలంట కదా అయితే పశుద్ధాత్మలోనూ సంపూర్ణ నిశ్చతతోని కదా అది మన ఉండాలంట మన కూడా అంటే మనం ఆ విధంగా మనం చెప్పువాళ్ళుగా ఉండాలి కదా మన ఎట్లా ఉండాలంటే కదా పూర్ణ హృదయంతో మనము దేవుని విశ్వసించాలి పూర్ణ హృదయంతో దేవుని మనం ప్రేమించాలి కదా మన అంతరంగంలో నుంచి దేవుని మనం కదా స్థుతిస్తూ ఆరాధిస్తానని వెంబడిస్తూ కదా మనం అంట దేవుని కోరుకంటా మనము పని చేయాలి సువార్త కేవలం మాటలతో కూడా దేవుని శక్తిని మనము పొందుకోవాలంట పశుధాత్మ శక్తిని పొందుకొని మనము దేవుని యొక్క రాయబారులుగా ఉండే అనే పనిలో మనము ఉండాలి అనే పనిలో మనం నడవాలి అని దేవుడు అలా కేవలం మాటలతో ఉంటే అది ఏమవుతుంది కదా శక్తి ఉంటేనే అన్ని కార్యాలు జరుగుతాయి కదా మనకి శక్తి కావాలి దేవుని పరిశుధాత్మ శక్తి మనం కావాలి కదా కాబట్టి మనమంటాం మారుమూ పొంది బాప్తి సం పొంది దేవుని ఆత్మను పొందిన వారేంటి మనం అంట ఏం చేయాలి దేవుని రాయబారులుగా అనే పనిలో ఉండాలని చెప్తుంది అందుకే కదా దేవుడు మనకి మనని ఒక పాపం నుంచి ఒక భయంకరమైన ఒక నుంచి మనని ఒక అంధకారమైన వాటి నుంచి మనం విడిపించి మనల్ని బ్రతికింపజేసిన దేవుడి కొరకి మనం జీవించాలి కాబట్టి మనని జీవి జీవి చేసిన దేవుడు కాబట్టి మనం ఇతరులను కూడా జీవిపచ్చాలంటే మనం కూడా ఏం చేయాలి మన దగ్గరకు వచ్చిన ఈ వాక్యాన్ని మనం వేరే వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా దేవుని వేరే ప్రేమను వేరే మనం చెప్పాలి పంచాలి కదా మన దగ్గరనే పెట్టుకుంటే అది ఏమైపోతుంది గా అయిపోతుంది కదా ముక్తంగా అయిపోతుంది మన దగ్గరనే పెట్టుకుంటే కదా ఇతరులకు పంచితే వారు కూడా జీవిస్తారు వారు కూడా ఏమవుతారు కదా వారు కూడా ఏమవుతారు కదా జీవిస్తారు వాళ్ళు కూడా దేవుల్లో ఇతరులకు పంచితే వారు దేవుని దగ్గరకు వచ్చి వారు కూడా జీవిస్తారు వారి ద్వారా ఇంకా ఇతరులకు కూడా పోతుంది వాక్యం వారు జీవిస్తారు కాబట్టి అది అమ్మని దగ్గర కొట్టుకుంటే ఏమవుతుంది అది అట్లనే ఉండి ఉండి ఏమైపోతుంది మన దగ్గర అది ఒక రోజు ఏమంటారు అట్లనే పెట్టుకుంటేనే అంటే అన్ని లోపల పుళ్ళిపోతుంది అని కదా అట్లా మనం ఏది లోపల పెట్టుకుండా మన ప్రభు గురించి మనము ప్రేమను దేవుని ప్రకటించాలని చెప్తున్నాడు కాబట్టి ఈ రోజులలో వాక్యం ప్రకటిస్తున్నారు కాబట్టి ప్రకటిస్తున్నారు కానీ దేవుని యొక్క యొక్క ఇక బాధ్యత దేవుని గురించి చెప్పట్లేదు ప్రకటిస్తున్నారు కాబట్టి అందరూ ఎట్లా ఉంటున్నారంటే పై పైన ఉంటున్నట్టు ఉంటున్నారు కదా దేవుని రాజ్యం ఆత్మ సంబంధమైనప్పుడు ఆత్మలో మనం ఎంత మేలుకగా ఉండి కొరకు మనము ప్రయాస చెప్పండి కదా అదే దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి కదా అందరూ శరీరానుసారంగా ప్రకృతికరంగా జీవిస్తున్నారు నడుస్తున్నారు ఆత్మ సంబంధమైన రాజ్యం కొరకి చాలా మందికి తెలియదు కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆత్మ సంబంధమైన దేవుని రాజ్యం కొరికి ఈ పరిశుద్ధమైన దేవుడు రాజ్యం కొరకు మీరు చెప్పు బారుగా ఉండాలని దేవుడి రోజునంతా మాట్లాడుతున్నాం దేవుడి చిన్న వాక్యం మీద దేవించిన చిన్న ప్రార్థన చేసుకున్నాము స్తోత్ర ప్రభా పశుద్ధానుకున్నది దివా ఈశ్వరు ప్రభాతాన్ని నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా తండ్రి ప్రభా అయా ప్రభా మమ్మల్ని ఎంతగానో ప్రేమించే ప్రభాతాన్ని అయా మేము ఈ లోకంలో మేము చచ్చి చచ్చిన వారమే ఉండగా అపరాధముల చేత ప్రభ అయ్యా మమ్మల్ని ప్రభాతాన్ని ఆ యొక్క మా మీద వేయక తండ్రి ప్రభ అయ్యా దివా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మమ్మల్ని క్షమించే ప్రభాతాన్ని అయా అయా మమ్మల్ని మీతో పాటు మమ్మల్ని బ్రతికింప చేస్తున్నారు జీవింప చేస్తున్నారు దివా ప్రభా అయ్యా మీ కొరకు ప్రభా అయా దివా మరి జీవించున్న మేము ప్రతని తన్ని మా కొరకి కాకుండా ప్రాతండి అయా మీ కొరకి మేము జీవించే వారుగా ఒండు లాగిన ప్రభా అయా దేవా మీ శక్తితో మమ్మల్ని లింపండి బాబా అయా దివా తన ఇంకేమైనా ఉందా మాలో ఉన్న కొదవలన్నీ తెసండి బాబా తండ్రి అయా దేవానికి వందనాలు చెల్లిస్తున్న మే తండ్రి నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం అయ్యా తండ్రి ప్రభా అయా ప్రభా తన్ని అయా మమ్మల్ని అయా మీతో మమ్మల్ని కూర్చున్న పెట్టుకున్నారయ్యా నీకు బంధనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా ఎంతగానో ప్రేమించిన ప్రేమ సరుపుడు అయ్యా మీరు తండ్రి మమ్మ దోషములను మా యొక్క పాపము క్షమించండి ప్రభా ఇంకా ప్రతి బలహితమాల నుంచి తీసేమని వేడుకొంచినాం తండ్రి ప్రబా అయా మీ మార్గము నడిపించండి సర్వసత్యంలోకి నడిపించండి ప్రభావ దివానా తని ప్రబాబ నడిచిన మనస్సు హృదయం కలిగిన మార్గం మమ్మల్ని తయారు ఏది కూడా శర సంబంధం అనేది ఉండదు ప్రభా నుసారంగా జీవించే మనసు కలిగిన వారికి మేము నడుచుకునేలాగా ప్రభావం బలపరచమని వేడుకుంటాము తని ప్రభావం మీ యొక్క తండ్రి సువార్తను ప్రేమను ప్రభావితలకు మేము చెప్పే వారుగా చాటి వారుగా మమ్మల్ని తయారు చేయకపోతాండి అలా మమ్మల్ని దివా మేము బలపడలాగా మేము బలపరుచున్న దేవాదాన్ని ప్రభావం యొక్క రాయబారులుగా మేము ఉండాలి పోతాన్ని అయ్యా దేవా తన ప్రతి ఒక్కరిని ఉండాలి తండ్రి ప్రభావం దేవాన్ని మమ్మల్ని అందరినీ దీవించండి ఆశీర్వించండి బాబా వచ్చిన ప్రతి వారిని దీవించండి బాబా రాని వారిని కూడా నైనా దీవించండి సహాయపడమని తండ్రి మీరు అక్కడికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచడం అని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి అమ్మే మన ప్రభుత్వ ఈ ఆరాధనలో ఉన్న మనందరికీ మన కుటుంబ సభ్యులకి రక్త సంబంధితులకి బంధువులకి అలాగే ఎవరైతే మీటింగ్ లో జాయిన్ వారికి వారి కుటుంబ సభ్యులకి రక్త సంబంధతులకి అలాగే ఈ లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకి మనందరికీ సదాకాలం మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించిన